యథారత్న వివేక విజ్ఞానం రత్న విజ్ఞానము రత్న వివేకము అని ఉంది అంటే పూర్వం ఈ రాజులు రత్నాలని ఖరీదు చేస్తూ ఉండేవాళ్ళు మనం రత్నాలు ముద్రిలు వైజాగ్ మనకు ఎందుకంటే మనం మామూలుగా బియ్యం పప్పు ఉప్పు ఇలాంటివి కొనుక్కుంటాం ఈ రాజు రత్నాలు కొంటారు ఏమిటి కడుపు నిండిన వేరే వాళ్ళు ఒక సాంగతి ఉంటుంది ఆరోగ్యంగా భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటారు భోజనానికి దానికే కష్టపడక్కర్లేదు ధనం అధికంగా ఉంటుంది అవసరాన్ని నుంచి ధనం ఎప్పుడైతే మన దగ్గర ప్రోగుపడుతుందో అప్పుడు మైండ్ ఇంకో ఇటువంటి ఆలోచనలు చేస్తుంది ఏమిటి ఈ రత్నం పెట్టుకుంటే మంచిది ఏంటి మంచి రత్నం పెట్టుకుంటే మంచిది ఏమిటి రత్నం ఎక్కడ పెట్టుకుంటారా రత్నం నెట్టి మీద పెట్టుకోవాలి అయితే వేడికి పెట్టుకోవాలి అయితే మెడకి పెట్టుకోవాలి అయితే చేయికో ముక్కుకో పెట్టుకోవాలి ఎందుకంటే రత్నాన్ని పెట్టుకోవడం అవసరం కదా శుద్ధనవసరం వివేకము అనేది చూడమని ఉండాలి కానీ వివేకం లేదు మా లోపల వివేకం ఏమి లేదు డెప్పలో బుజ్జి ఏమీ లేదు పైన దెప్ప మీద మాత్రం రత్నం ఒకటి పెట్టేది ఎందుక రత్నం సో ఎనీవే రాజులు బరాజులు ధనాన్ని బాగా అధికంగా ఉన్నప్పుడు రత్నాలని ఖరీదు చేస్తారు అయితే కొన్న రత్నము అది ఇన్వెయిన్గా అవును కాదు ఒక ఎందుకంటే చిత్రం ఏంటంటే గాజు పూసకి రత్నానికి అపియరెన్స్ లో తేడా ఏముండదు రెండు ఒక్కలాగే కనపడతాయి నేను ఒక అబ్బగారు నా దగ్గరికి రన్నం పెట్టడానికి వచ్చాను ఒక ఆభరణం చూపించాను అమ్మా ఈ ఆభరణం అంత బాగుందో చక్కగా మెరిసిపోతోంది నేను ఇన్ని నెక్లెస్లు చూసా ఇంత అద్భుతంగా మెరిసిపోయిన నెక్లెస్ కనపడు నేను ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను అన్నా అంటే వాళ్ళు అయ్యా స్వామికి ఇది గోల్డ్ గోల్డ్ అండి అన్నారు గోల్డ్ గోల్డ్ మెరిసినట్టుగా అసలు గోల్డ్ మెరవదు నిజంగా అప్పుడు నేను అనుకున్నా మరైతే అసలైన బంగారం పెట్టుకున్న వాళ్ళు ఈ వివేకం ఏమున్నట్టు రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటే అయిపోయింది కదా అసలైన గోల్డ్ మీద డబ్బు వేస్ట్ చేయడం వాళ్ళు అవసరం కదండి అంత బాగున్నప్పుడు ఎనీవే సో ఈ రత్నాన్ని వాళ్ళు ఖరీదు చేస్తారు ఖరీదు చేసినప్పుడు అది గాజు పూసయా గాజు పూస అయితే దాని విలువ పాలరా అసలైన రత్నం అయితే దాని విలువ కోటి రూపాయలు ఈ రెండింటికి తేడా రాజుగారికి తెలియదు రాజుగారు డబ్బిచ్చి కొన్ను కానీ వాటి విలువ వాటి తేడా ఆయనకి తెలియదు రాణి గారికి అసలే తెలియదు రతనం ఆభరణలో పెట్టిస్తే పెట్టుకుంటారు తప్ప దాని విలువ ఆవిడికి తెలియదు అందుకోసమే ఈ మహారాజు ఏం చేస్తున్నాడు రత్న పరీక్షకుడు అనే ఒక స్పెషలిస్ట్ ని ఆ స్థానంలో ఉద్యోగంగా పెట్టుకున్నాడు ఆ రత్నాలు కొన్ని సమయంలో ఈ రత్న పరీక్షకుని పిలిపిస్తారు ఆయన చేతికి ఇస్తారు ఏమంటే ఈ రత్నం ఏటో చూడండి ఆయన చూసి ఇది కొనదగ్గదే ఇది మంచి జాతి రత్నము అని ఆయన రికమెండ్ చేస్తే అది రాజుగారు కొంటారు ఓ కథ చెప్తారు రాజుగారు గొప్ప రత్నం అని అనుకుని లక్ష రూపాయలు ఖరీదు పెట్టి రత్నం కొన్నాడు ఇలా కొనేసిన ఆయనకి డౌట్ వచ్చి ఈ రత్న పరీక్షకుని పిలిపించారు వినిపిస్తే ఆయన చూసి మహారాజా అదే ఖరీదు పావలా కూడా ఉండదు ేడ కూడా దీని ఖరీదు ఉండదు ఎందుకంటే ఇది గాజు పూస రత్నము కాదు అంటే అప్పుడు ఆ ఖరీదు ఆ అమ్మినవాడు రాజు కూడా ప్రూవ్ ఇట్ అన్నారు ప్రూవ్ ఇట్ నేను ప్రూవ్ చేయడం మీరే ప్రూవ్ చేసుకోండి అలా నేల వేసి నేల మీద వేయండి మీకే తెలుస్తుంది అన్న అసలైన రత్నమైతే నేల మీద వేసినా ఏమి చెక్కు చెప్పరు ఇది నేల మీద అలా వేయగానే రెండు ముక్కలు గాజు పూస ఇది ఎలా చెప్పారు సూషల్ అది పెరిగింది అది జ్ఞానము రత్న వివేక విజ్ఞానం మంచి రత్నమేది నకిలీ రత్నమేది అనే వివేకము అది దానికి ఏం చేస్తాడు అతను రత్నాన్ని స్నానబడతాడా లేకపోతే తల్లకింపులుగా తపస్సు చేస్తాడా ఏం చేస్తాడు ఏది చేయడు అక్కడ చేసేది లేదు అలా చూస్తాడంటే చూడగానే తెలుసు జ్ఞానము యొక్క మహిమ ఆయుధంగా ఉంటుంది ఇప్పుడు ఈ మహారాజు ఈ రత్న వ్యాపారి రత్నాల వ్యాపారి వాళ్ళు ఏమనుకుంటారు అసలైన రత్నమని తెలియడానికి ఈయన ఎంత కష్టపడ్డాడో అనుకుంటారు కానీ ఆయన ఏం కష్టపడ్డాడు ఏమేమి కష్టపడ్డా అలా చూడగానే చెప్పాడు ఈ సంసారము మిథ్య ఈ జగత్తు మిథ్య నీవు కామ్య కర్మలు విహిత కర్మలే అయినా అవి విహితములే అయినా వేదము చేత విధింపబడినవే అయినా నీవు కామ్య కర్మలను అనుష్ఠించినంత కాలము నీకు కర్మబంధం నుంచి విముక్తి లేదు అని ఇలాంటి విషయములు ఆత్మస్వరూపము శుభవ్రములకు అతీతమైనది ధర్మాధర్మములకు పుణ్యపాపములకు అతీతమైనది ఆత్మస్వరూపము అకర్త అభోక్త ఇత్యాది అనుభవానికి సంబంధించిన విషయములు జ్ఞానికి అలా అలవోకగా తెలుస్తూ ఉంటాయి దేహము యొక్క జన్మ నా జన్మ కాదు దేహము యొక్క మృత్యువు నా మృత్యువు కాదు ఇలా ఈ జన్మ మృత్యువులలో ఈ కర్మ పరాయణులు ఉపాసకులు తల్ల జిందులు అయిపోతూ ఉంటారు నేను ఇప్పుడు పుట్టాను అప్పుడు పోతాను పుట్టాను పుట్ట పోతాను పుట్టాను పోతాను అంటూ ఆ జన్మను మృత్యువును తన ఎత్తి మీద వేసుకుని ఈ కా కర్మ పరాయణులు తల్లగిందులు అయిపోతూ ఉంటారు ఇల్లి మొగ్గలు వేసిస్తూ ఉంటారు జీవించి ఉన్నంతకాలం సరేజ్ ఆత్మజ్ఞాని జన్మ మృత్యువులకు అతీతంగా అత్యంత సరళమైన స్థితిలో ఆత్మనిష్టలో నిలిచి ఉంటుంది కాబట్టి చూడండి ఈ సంసారము సత్యమని ధ్వనించి సంసారంలో వ్యవహరించటము అంత క్లేశము అంత కఠినమైన పని అదే కానీ మరొకటి లేదు సంసారము ముఖ్య అని స్పష్టంగా తెలుసుకుని ఆత్మస్వరూపము పూర్ణము అని దర్శించి పూర్ణ ఆత్మనిష్ఠుడై ఉండుట అంత తేలిక వేకానికి ఒకటి అంత సరళమైనది వివేకాన్ని మరొకట్లేదు అయితే దీంట్లో చిన్న సైకాలజీ ఉంది మనిషికి తేలిక దాని మీద అనాదర భావం ఉంటుంది మీరు ఓ ఓ పది రత్నాలు ఎలా విసిరేదనుకోండి వాటి వాళ్ళకి శ్రద్ధ ఉండదు అదే గాజు పూసలనైనా చక్కగా ప్యాక్ చేసి ఇది వెయ్యి రూపాయలు ఉండో ఇలాగే పదివేలుండో అని మీరు కనుక అక్కడ పెడితే ప్రతి వాడు దాన్ని శ్రద్ధగా స్వీకరిస్తారు సరళమైన దాని మీద మనిషికి ఆదరం తక్కువ ఉంటుంది జటిలమైతే అది గొప్పది అని మనిషి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్తూనే వెళ్ళడం వెళ్ళడమే డాక్టర్ సాబ్బబ్ నాకు మంచి భావన నాకు పెద్ద జ్వరం వచ్చింది మీరు ఇంజక్షన్ ఇవ్వాలి నాకు అని వెళ్తారు వెళ్ళడం వెళ్ళడం ఇంజక్షన్ కోసమే వెళ్తారు డాక్టర్ అంటాడు ఇంకనక్క ఇంజక్షన్ అక్కడ లేదురా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి టాబ్లెట్ వేసుకోండి నేను ఇంజెక్షనే కావాలి నాకు అంటే అంటే ఇంజక్షన్ అయితే జ్వరం తగ్గుతుంది ఇప్పుడు పెన్సిలిన్ ఇంజక్షను యాంటిసిలిన్ టాబ్లెట్ అని అనుకోండి ఏది మంచి పవర్ దేనిది ఎక్కువ అంటే పెన్సిలిన్ ఇంజక్షనే ఎక్కువ పవరు అని అనుకుంటారు ఇంజక్షన్ కాబట్టి యాంటిసిలిన్ టాబ్లెట్ ఏంటే ఉందండి తీసంత ట్యాబ్లెట్ అది ఏం చేస్తుంది కానీ సత్యం ఏదో తెలిసిన పెన్సిలిన్ ఇంజక్షన్కి తగ్గని వ్యాధి యాంటిసిలిన్ టాబ్లెట్కి తగ్గుతుంది యాంటిసిలిన్ పవర్ పెన్సులిన్ పవర్కి పది రెట్లు ఎక్కువ కానీ పైకి మీకు అలాగే కానీ మానవుని మస్తిష్కం ఏ విధంగా పనిచేస్తుంది ఏది జటిలమో అది ఎక్కువ విలువైనది ఏది సరళమో దాని విలువ తక్కువ మానవుని మస్తిష్కం అలా పనిచేస్తుంది ఈ ఆత్మజ్ఞాన విషయంలో కూడా అంతే ఏమీ లేదండి ఆత్మస్వరూపము పూర్ణము మీరు తెలుసుకోవటము ఆత్మ కర్త కాదు భోక్త కాదు మీరు తెలుసుకుంటే ఆత్మ సుఖ దుఃఖములకు పుణ్యపాపములు ఇత్యాది ద్వంద్వములన్నిటికే అతీతము మీరు తెలుసుకుంటే తెలుసుకుని చేయాలి చేసేదేమీ లేదు తెలుసుకునిటది చేసీదేముండదు నోట్ రత్న వివేక విజ్ఞానము ఇది మంచి రత్నము ఇదేమో గాజుపూస విలువలేనివి అని తెలుస్తుంది తెలిసి ఏం చేస్తారు రత్న పరీక్షకుడు ఏం చేస్తాడు ఏం చేయడు రత్న పరీక్షకుడు ఏం చేయడు జస్ట్ హిమోస్ ఇట్ అంటే సో ఈ ఆత్మజ్ఞానము అంత సరళమైంది అంత తేలికైంది మామూలుగా ఈ మెడిటేషన్ అనేది సరళ ప్రాణాయామము అదాని పేరే సరళ ప్రాణాయామం అది చెప్పేప్పుడు నేను ఏమని చెప్తానంటే చూడండి ఇది సరళ ప్రాణాయామం మీరు చాలా తేలికగా చేయగలుగుతారు కానీ ఇంత తేలికగా ఉంది కాబట్టి దీనికి విలువ లేదు దీనివల్ల ప్రయోజనం తక్కువ అని మీరు అనుకుంటే మీరు భ్రమ మోసపోతున్నారు ఓన్లీ డిసీవ్డ్ బై సింప్లిసిటీ అంత విలువైన ప్రాణాయామం మరొకటి లేదు మీకు ఇతర ప్రాణాయామాలు కుంభకాలు ఇవి మీకు మీరు సరళ ప్రాణాయామం చేస్తే చాలు అని నేను దస్థంగా చెప్తా ఎందుకు చెప్తానంటే సరళమైనది విలువ తక్కువది అనే భ్రమ మానవులకి ఉంటుంది మానవులు అలా భ్రమ పడుతూ ఉంటారు చిన్న పూజ చేసుకున్నారనుకున్నా ఆ చిన్న పూజలేదు ఏం చేయండి అనేది విలువ ఉండదు అది పెద్ద పూజ చేశారనుకోండి అది విలువైంది అని సో మానవుని మస్తిష్కం అలాగే పనిచేస్తుంది భాగవతంలో శ్లోకంతుంది అహముత్యావచైర్ ద్రవ్యై క్రియోత్పన్నఘే నతుష్యే నే అచిత అత్యాయా భూత్రామావమానిన ఒక శ్లోకం భాగవత శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి అయినా కొంచెం మీకు సజీనాన్ని బట్టి అర్థం చేసుకోగలిగితే చేసుకోగలుగుతున్నాడని నేను విడదీసి చెప్పాను సో దాంట్లో అక్కడ తపుల తపుల దేవహూత సంవాదంలో తపల భగవానుడు ఏమంటాడంటే ఓ దేవహూతే అమ్మా చూడు ఇబ్బడి ముబ్బడిగా ద్రవ్యాలని సంపాదించి కుంజలని పత్రిని ఇతర ద్రవ్యాలని సంపాదించి వేర్థ పూజ చేసేస్తే నేను సంతోషించేస్తాను అని మీరు అనుకుంటే అది పొరపాటు మీరు ఒక సాటి మనిషిని ఈశ్వరుని ప్రతిరూపంగా భావించి ఆ మనిషికి మీరేదైనా ప్రసరంత సేవ చేస్తే ఆ మనిషిని అవమానించకుండగా తక్కువ చూపు చూడకుండగా సోదర భావంతో చూసి ఇతరుడు వాడు ఎటువంటి వాడైనా ఆత్మరూపుడే అని కనుక గుర్తిస్తే నేను నీ ఎందుకు పూర్ణంగా ప్రీతుడని అవుతాను నువ్వు ఒకవైపు సాటి మనిషిని తక్కువ వాడి కింద లెక్కవేసి తక్కువ చూపు చూస్తూ ఇంకోవైపు తదార్థ పూజలు చేసేస్తే నేను సంతోషపడతాను నువ్వు అనుకుంటావేమో అది పొరపాటు అని చెప్తారు కాబట్టి ఎంత కఠినమైతే అంత గొప్పది ఎంత సరళమైతే అంత తక్కువ విలువ అనే దృష్టి మానవులకు ఉంటుంది అందుకోసం ఆ దృష్టిని తీసేయటం కోసము ఇక్కడ సుసుఖం కర్తూ ఇది ఎంత గొప్పదయ్యి కూడా చాలా తేలికైనటువంటిది తల్పాయాసానా కర్మణ సుఖసంపాద్యానం అల్పఫలత్వం దుష్ దృష్టం వినేశంకర్లు వర్ణిస్తున్నారు వివరిస్తున్నారు నేను చూడలేదు నేను చెప్పిన విషయాన్నే ఆయన సరళంగా చెప్తున్నారు ఈ సందర్భంలో మీరు గమనించడం కదేమంటే అల్పాయాసానం కర్మ ఏ కర్మ చేయటంలో శ్రమ తక్కువ అటువంటి కర్మలకి సుఖ సంపాద్యానం మీరు తేలిగ్గా చేసేయగలుగుతారు చాలా తేలిగ్గా ఆ కర్మను చేసేయగలుగుతారు వాటికి ఫలము చాలా అల్పంగా ఉంటుంది అల్ప ఫలం దృష్టం వాటికి ఫలం చాలా అల్పంగా ఉంటుంది మీ ఊళ్ళో చిన్న శివాలయం ఉందనుకోండి సాయంకాలం పూట అలా బాహ్యాలకి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ శివాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసే దండం పెట్టుకెక్క వచ్చారు అనుకోండి ఐదు నిమిషాలు కూడా పడతారు మీకు ఎంత ఫలం వస్తుంది ఇంత ఫలం వస్తుంది ఓకేసారి ఎంత ఫలం వస్తుంది అదే కైలాస యాత్ర వెళ్ళి కైలాస పర్వతం చుట్టూ మూడు రోజులు తిండి తిప్పలు లేకుండా గాలి తీల్చడానికి గాలి కూడా దొరకదు ఆ కష్టాన్ని మీ పడితే మీరు మూడు రోజులు ప్రదక్షిణలు చేసి వచ్చేటనుకోండి ఎంత ఫలం వస్తుంది ఇంత ఫలం వస్తుంది అధికస్య అధికం ఫలం విన్నారా ఎక్కడన్నాను సో ఈ విధంగా కర్మ సందర్భంలో అటువంటి దృష్టి మనకు కనపడుతుంది కర్మ సందర్భంలో ఇప్పుడు దేవాలయాలు గోపురాల కంటూ ఉంటాయి గొప్ప దేవాలయం ఏంటి ఏదేని గోపురం ఎక్కువయ్యేస్తో అది గొప్పదే ఉంటుందా ఉండదా అధికస్య అధికం ఫలం అని ఈ విధంగా మీకు కర్మ సందర్భంలో అటువంటి అనుభవం మీకు కనపడు కనపడుతుంది దుష్కరాణా మహాఫలత్వం దృష్టం చేయడానికి కఠినమైన కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ఫలము చాలా గొప్పది అని మనకి అనుభవం అలాగే మనం చూస్తూ అది కరెక్టే కూడా కర్మ విషయంలో అలా ఉండొచ్చు ఇదం తూ తూ ఆన్ ది దానికి భిన్నంగా ఇదం ఈ సుఖ సంపాద్యత్వాత్ ఫలక్షయాత్తి ప్రాప్తం ఇంత తేలిక సుసుఖం కర్తం ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడము చాలా తేలిక మీరు ఉన్న చోట్ల నుంచి అక్కడికే వెళ్ళక్కర్లేదండి ఈ ఆత్మజ్ఞానము కర్మా ఉపాసన ఆ కంపారిజన్ మీరు చూసుకుంటే ఆత్మజ్ఞానము వెర్టికల్ మూవ్మెంట్ కర్మా ఉపాసన హారిజాంటల్ మూవ్మెంట్ చిన్న కర్మ చేశారు పెద్ద కర్మ చేశారు చిన్న కర్మ ఏ స్థాయిలో ఉంటుందో పెద్ద కర్మ కూడా అదే స్థాయిలో ఉంటుంది నేను కర్తను నేను భోక్తను అది చిన్న కర్మ యొక్క వ్యవస్థ పెద్ద కర్మ కూడా అంతే కర్మ పెద్దదైనంటే పెద్దదైతే కూడా వీడు కర్త భోక్తగానే ఉంటాడు సంసారీ సుఖీ దుఃఖీ కర్త భోక్త చిన్న కర్మ చేసిన వాడు అంటే పెద్ద కర్మ చేసిన వాడు అంతే ఇట్స్ ఎ మూవ్మెంట్ ఇది హారిజాంటల్ ఏమండే వేరే ఆత్మజ్ఞానము అన్నది హారిజాంటల్ మూవ్మెంట్ కాదు అది ఎక్టికల్ మూవ్మెంట్ ఎక్టికల్ మూమెంట్ అంటే ఏమిటి నేను అజ్ఞానంలో కర్త భోక్త అన్ను నేను స్వీకరించిన స్వీకరించినాను కానీ వాస్తవంగా నేను కర్తన కర్తను భోక్తను అవుతానా నా ఇంట్లో కర్తృత్వ భోక్తృత్వములు వాస్త అది కేవలము మనస్సుతో దేహంతో సాదాత్మ్యం చెందటం వల్ల నా ఎందు నేను ఆరోపించుకున్నటువంటి ధర్మములా అనాత్మ ధర్మములా లేక నా స్వరూపమే కర్త కర్త భోక్త ఉన్నా అని మీరు తెలుసుకున్నారనుకోండి అనే ఈ విషయం మీద మీరు అధ్యయనం చేసి ఆ తత్వాన్ని మీరు అనుభవాన్ని తెచ్చుకున్నారనుకోండి అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూప నిష్ఠులై మీరున్నారనుకోండి అప్పుడు అది ఆ కర్తా భోక్త హరిజ హొరైజన్ కాదండి కర్తృత్వ భోక్తృత్వంలో అతీతమైన ఆత్మస్వరూప నిష్ట వెర్టికల్ మూవ్మెంట్ కాబట్టి ఆత్మజ్ఞానం అనేది వెర్టికల్ మూమెంట్ హరియాంటల్ మూవ్మెంట్లో మీకు గ్రోత్ ఉండదండి ఇప్పుడు ఇలా ఉదాహరణకి మీరు తీర్థయాత్ర చేశారనుకోండి తీర్థయాత్ర ఏం చేశారు యాదగిరి గుత్త వెళ్ళొచ్చు యాదగిరి గుత్త అనగానే అసలు మీకు సగం ఉత్సాహం అక్కడే పోతుంది ఎందుకని డిగ్లీ బస్ స్టేషన్ దగ్గర బస్ ఎక్కితే గంటలో యాదగరకు అడుగుతా ఓ మధ్యాహ్నం అక్కడ దర్శనం చేసుకుని రెండు గంటలకు చేయడం మళ్ళీ సాయంకాలానికి కాశీ వెళ్ళారు అది గొప్ప గొప్ప బట్ ఎస్పెనిషియల్లీ అది సేమ్ సేమ్ లెవెల్ అది యాదగ్గర గుర్త వెళ్ళిన లెవెల్ ఏదో కాశీ వెళ్ళిన లెవెల్ కూడా ఇది కాకి ఇంకో లెవెలు ఉంది కాశీ పంచకం అని మనలో చిన్న పుస్తకం ఒకటి మీరు ఎప్పుడైనా తీసుకెళ్తే తెలుస్తుంది ఆ లెవెలు ఇక్కడ ఉంది కాశీ భ్రువర్ మధ్యే కాశీ ఇది కాశీ మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆసనంలో కూర్చుని ఈ భ్రూమధ్యము నుండి కాశీ కాశీ కాశీతే ఇది కాశీ ప్రకాశిస్తుంది స్వయం ప్రకాశమైన ఏదూకా తేలిది ఆ భ్రూమధ్యంలో ఆత్మస్ఫూ అదే ఆత్మ చైతన్యము దాని అన్నీ నిలిచి ఉండుట భువర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ అని ఎందో అధ్యాయంలో వచ్చింది సో అక్కడ నిలిచి ఉండుట అది కాశీ యాత్ర ఇది కాశీ ఈ కాశీ ఇది ఇది రైలు ఎక్కి కాశీ వెళ్ళి రావడం లాంటిది కాదు ఇది ఇది హారిజాంటల్ మూవ్మెంట్ కాదు వెక్టికల్ మూవ్మెంట్ యూ ఎలివేట్ యువర్ సెల్ఫ్ ఆల్టుగెదర్ into the higher dimension of the self awareness vertical movement kabati ikkada meeku ee horizontal movement lo unde loss ikkada vartinchu horizontal movement lo loss enti chinna daniki chinna balam pedda daniki pedda balam adi ikkada vartinchu it is altogether a different dimension ani ayina antaru kabati ikkada purvapakshanam aitante ఇంత తేలికైనది కనుక ఇది దీని ఫలం చాలా తక్కువ ఉంటుంది ఆత్మజ్ఞాన ఫలం చాలా తక్కువ ఉంటుంది చిన్న కర్మ ఫలం అంత కొంచెం ఉంటుంది కొంచెం భోగం అనుభవించేప్పటికీ ఆ ఫలం ఏమవుతుంది ఖర్చు అయిపోతుంది ఆత్మ జ్ఞానం కూడా చాలా సరళం కదా కాబట్టి దాని ఫలం కూడా చాలా తక్కువ ఉంటుంది కదా కాబట్టి కొంచెం ఆనందం అలా అరణేశం ఆనందం అయ్యేటప్పటికి ఖర్చు తే ఆత్మానందం లేకుండా పోతుంది కాబట్టి ఇది నశించేది సుఖము తేలిక గనుక తేలికగా నశిస్తుంది తేలికగా తొలగిపోతుంది అని ఎవరి జనానిపించవచ్చు ఇది ప్రాప్తం అత ఆహా అవ్యయం అటువంటి ఆశంకను నివారించటం వరకై శ్రీకృష్ణుడు ఏ ఆత్మ జ్ఞానమును అవ్యయం అని వర్ణించాడు అవ్యయం అంటే దీనికి వినాశము లేదు ఇలాగా నా అస్యఫలత కర్మవత్ వ్యయోస్తి ఇది అవ్యయం చూడండి మీరు ఎంత గొప్ప కర్మను చేసిన ఎంత గొప్ప అంటే ఎలాగంటే ఇప్పుడు అగ్నిశోమం చేశారనుకోండి ఇంతపుణ్యం వస్తుంది అదే అతిరాత్రం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది వాజిపేయం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది పౌండరీకం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది ఏమండి అయితే ఇంత పుణ్యము ఖర్చు అయిపోతుంది ఇంత ఖర్చు ఇంత ఖర్చు ఇంత ఖర్చు అయిపోతుంది అన్ని పుణ్యాలు ఖర్చు మీకు ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను చూడండి అది దృష్టాంతం కలిగి ఉపయోగపడుతుందేమో చూడండి ఇద్దరు ఒక గ్రేవ్ యార్డ్లో అంటే క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్లో నడుస్తున్నారు అస్టోన్ ఉంటుంది ఆ స్టోన్ మీద ఆయన పేరు రాసి ఉంటుంది అది మరియల్ గ్రౌండ్లో ఓకే అక్కడ ఒక ఆయన పేరు రాసి ఉంది అది జాన్సన్ పేరు రాసింది ఇద్దరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు చూడాలి ఈ జాన్సన్ నడే ఈయన మరణించినప్పుడు ఐదు లక్షల డాలర్ల సంపదని విడిచిపెట్టి అది విడిచిపెట్టి మరణించినాడు అని చెప్పాడు ఓహో అలాగా ఇంకా ముందుకు నడుస్తున్నాడు ఈ లోపల ఇంకో స్టోను ఆ స్టోను మీద ఇంకో పేరు ఇంకో పేరు లక్షల సంపదని విడిచిపెట్టి మరణించినాడు అని ఈయన చెప్పాడు ఓహో అలాగా అంటే ముందయన లక్షలు విడిచిపెట్టి మరణిస్తే ఈయన పది లక్షలు విడిచిపెట్టి మరణించినాడు ఇప్పుడు ఆయన కంటే ఈయన గొప్ప అవుతాడా అయితే అవ్వచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఇంకొస్తాడు అప్పుడు ఈయన చెప్పాడు ఈయన ఉన్నదంతా విడిచిపెట్టి మరణించినాడు అని చెప్పాడు కాబట్టి ఇయ్యో ఇంతైనా పోయిదే ఇంతైనా పోయిదే అంతైనా పోయిదే ఈ ఆత్మజ్ఞానము వల్ల లభించే ఫలము అంటే ఆత్మానందము ్రహ్మానందము దాన్నే ఆత్మానందము అది కదా దాని ఫలము జ్ఞాన ఫలము అది ఖర్చయ్యేటువంటిది కాదు ఎందుకంటే కర్మ అల్పము ఎంత పెద్దదైనా పరిచ్ఛన్నమే ఇప్పుడు దోమ ఎంత పెద్ద దోమైనా బుద్ధింకంత ఉండదు కదా దోమ కాకినాడలో దోమలు కూడా బుద్ధింకంత ఉండవు చిన్న విధానం ఎంత దోహైనా కూడా అంత పెద్దది ఉండదు సో గుత్త ఎంత పెద్దదైనా హిమత్పర్వతం అంతా ఉండదు గుత్త కాబట్టి పుణ్యం ఎంత పెద్దదైనా అనంతం ఉండదు ఎంత పెద్దదైనా అది ఖర్చైపోయేదే కానీ ఆత్మానందము అలా ఖర్చైపోయేది కాదు ఎందుకంటే ఇది అపరిచ్ఛిన్నము దేశకాల వస్తు పరిచ్ఛేదములు అంటే హద్దులు సీమలు ఏవైతే ప్రతిదానికి ఉంటాయో అవి ఏది కూడా ఆత్మస్వరూపము లేదు ఆత్మ పూర్ణము అనంతము దేశ పరిచ్ఛేదము లేదు కాలము చేత వస్తు రూపంగా ఒక పదార్థ రూపంగా పరిచ్ఛిన్నము కాదు కాబట్టి అనంతము కనుక అది ఖర్చైపోయేటువంటి ప్రసక్తి లేదు ఇంద్రుడు వంద యజ్ఞాలు చేసే ఇంద్రపదలు సంపాదించారు కానీ అది ఎప్పుడైనా పోయే అవకాశం ఉన్నది ఆ ఫలం ఖర్చు అవుతూ ఉండగానే ఆ పదవి పోతుంది హిరంగ గర్భ పదవి కూడా పోతుంది అశ్వనాధ్యాగము అవి చేసి హిరంగగర్భస్థానాన్ని ఆయన పొందాడు అది కూడా ఈ కల్పాంతమునందు అది కూడా కల్పాంతముందో లేకపోతే ఆయన కాలం ఆ పరార్థము రెండు పరార్ధు పరార్థ అవసానము అది కూడా కరిగిపోయిదే కానీ జ్ఞాని యొక్క ఆత్మానందము కాలములకు అతీతమైనది అది కాల ప్రవాహంలో అపరిచ్ఛందమైనది కాదు అవ్యయం అంత ఈ వర్ణనంతా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము మన స్వరూపాన్ని తెలుసుకుని కృతాక్ష్యము కావచ్చు ఇది దాని యొక్క తాత్పర్యం అశ్రద్ధానా పురుషా ధర్మ పరంతపా అప్రామాన్ని వర్తన్ మృత్యు సంసారవర్త్మని భగవద్గీతలో ఒక పరిపాటి ఉన్నది అదేమంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు అన్వయముఖంగాను వ్యతిరేక ముఖంగాను రెండు రకాలుగాను చెప్పడం అది గీతలో పరిపాటి అంటే నీకు శ్రద్ధ ఉన్నట్లయితే నువ్వు సత్యతత్వాన్ని తెలుసుకోగలుగుతావు శ్రద్ధ లేకుండాతో ఆ సత్య వస్తువు నుండి నువ్వు జారిపోతావు మొదటి వాక్యం రెండింటికి తాత్పర్యం ఒక్కటే రెండింటి తాత్పర్యం ఏంటంటే మనం శ్రద్ధను కలిగి ఉండాలి అదే తాత్పర్యం దాన్ని అన్వయముఖంగా చెప్పడం వ్యతిరేకముఖంగా చెప్పడం ఇది ఎలాగంటే విద్యార్థికి ఓ కష్టపడి చదువుకుంటే పద్ద్యోగం చేస్తావు జూలై లాగా తిరిగితే రిక్షాతో కుదును బతకాల్సి ఉంటుంది అని రెండు వాక్యాలు చెప్తారు రెండింటి యొక్క తాత్పర్యం ఏమిటంటే మనం తప్పనిసరిగా కష్టపడి చదువుకోవాలి అనే తాత్పర్యం అన్వయము ఈక గీతము ఇది గీతలో పరిపాటు గీతలో అలాగే చెప్తూ అయితే ఆ చెప్పడంలో ముందు ఏది ముందు అన్వయము తర్వాత వ్యతిరేకమా లేక ముందు వ్యతిరేకము తర్వాత అన్వయమా రెండు ఉంటాయి రెండు కొన్ని సందర్భాల్లో ముందు పాజిటివ్ చెప్పి తర్వాత నెగిటివ్ చెప్తారు కానీ గీతలో ఎక్కువ భాగం ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తారు అది గీత యొక్క పరిపాకం వేదాంతంలోనే ఉంది ఆ లక్షణం ఎందుకంటే వేదాంతము అపవాద ప్రధానమైన శాస్త్రం దీంట్లో పట్టుకునేది ఏమి ఉండదు సర్వము విడిచిపెట్టేసి పాజిటివ్ ఏమి ఉండదు అంతా నెగిటివ్ అయ్యే నేతి నేతి అఖాత ఆదేశం నేతి నేతి ఇక్కడ ఉపదేశం కూడా నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే రూపంగానే ఉంటుంది కాబట్టి ఆ పరిపాటి గీతలో ఉన్నది మంచిది ఇప్పుడు ఇక్కడ ఎవళ్ళైతే ఈ ఆత్మస్వరూపం విషయంలో శ్రద్ధను సూచించారో అశ్రద్ధధనా పురుష సాధారణంగా జ్ఞానము ఎడల ఒక రకమైన వ్యతిరేక భావం మనకి సమాజంలో కనపడుతుంది అలాంటి దృష్టి మీకు సమాజంలో కనపడుతుంది లౌకికులున్నా దృష్టి ఉండదు లౌకికులు ఎలా ఉంటారంటే లౌకికులు అంటే శాస్త్ర పరిచయము లేదు అవుతుంది శాస్త్రము యొక్క స్వరూపము తెలియని వాడు లౌకికులు లౌకికులు అనే ప్రధానికి అజ్ఞానులు సో ఈ లౌకికులు ఎలా ఉంటారంటే భోగములు సంపద సంపదల్ని ప్రూవ్ భోగములను అనుభవించుట ఇది ముఖ్యము ఈ ఆత్మజ్ఞానము ఇది దీనికి ఏమైంది రిటైర్ అయిన తర్వాత చూసుకోవచ్చు తర్వాత ఇంకా డబ్బు సంపాదించి ఓపిక లేనప్పుడు భోగాలను అనుభవించడానికి ఓపిక ఉండదు డబ్బు సంపాదించడానికి ఓపిక ఉండదు రెండింటికి కావాలి ఓపిక ఆ రెండింటికి ఓపిక లేని సందర్భంలో మనం ఈ ఆత్మ జ్ఞానము దీని సంగతి చూద్దాంలే అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆత్మ విచారము ఎడల ఎక్కించుత శత్రుభావాన్ని కలిగి ఉంటారు వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు లౌకికులలా ఉంటారు తర్వాత కర్మి కర్ ఉంటారు వాళ్ళు ఆత్మస్వరూప ఆత్మ జ్ఞానం ఎడల ఓపెన్ గానే ప్రత్యక్షంగానే శత్రుభావాన్ని కలిగి ఉంటారు ఏమున్నాయి ఏ నుంచి సాయంకాలం ఉన్నాయి కదా ఏమి చేస్తారో ఏమిటా ఆత్మ వచ్చి చక్కగా ఏదైనా కర్మలు చేసుకోవచ్చు కదా ఏదైనా పూజ అది చేసుకోవాలి ఆత్మ ఏం చేస్తారు విచారం అని వ్యతిరేక భావాన్ని కూడా కలిగి ఉంటారు ఎప్పుడైనా మీరు దేవాలయానికి వెళ్ళి ఆత్మ విచారం ఎవరుతారనుకోండి ఇక్కడ పురోహితులు చెప్తాడు కూడా ఏమన్నా మీరు ఇలా డిస్టర్బ్ చేసే కూడదు భక్తులు అవి వచ్చి పూజలు అవి చేసుకునే టైంలో మీరు ఈ గోల్ ఏంటండి అని కూడా చెప్పినా మీరు ఆశ్చర్యపడకండి రియల్లీ ఇంకా ఉపాసకులు ఉంటారే ఉపాసకులు కూడా అంటే ఉపాసకులు అంటే భక్తులు అంటే భేదపూర్వకమైన భక్తిని చేసేవారు అని అభిప్రాయం ఈ భక్తులు ఉపాసకులు కూడా ఏంటండి ఆత్మజ్ఞానం ఏంటండి ఏం విచారం చేస్తారో చక్కగా నామ సంకీర్తనం చేయండి ఒక ఆయన నాతో ఏంటి మీరు భక్తి చేసుకోక ఈ జ్ఞానం అని పట్టుకున్నారు ఎందుకంటే అనవసరంగానే ఏం చేస్తారు జ్ఞానం తెలుసుకుని ఏం చేస్తారు దేవుణ్ణి మీరు భజిస్తే దేవుడు సంతోషిస్తే ఉపయోగం కానీ దేవుడు ఏమిటి తెలుసుకుంటారు ఆత్మ కర్త అని ఇప్పుడు ఏం చేస్తారు కాబట్టి ఈ రకమైన శత్రుత్వాన్ని భక్తులు అనబడేవారు కూడా కలిగి ఉంటారు ఇక యోగులు ఉన్నారు హఠయోగులు ఈ హఠయోగులు కూడా ఏదైనా ఆసనాలు వెయ్యాలి ప్రాణాయామం చేయాలి ఈ ఈ కుండలిని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి తప్ప దాంట్లో ఏమైనా ఉపయోగం ఉంటుంది కానీ ఆత్మకర్తా భోక్త కర్తా భోక్తాన్ని ఇలా సాగతిస్తే నీకేమొస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తే ఏదైనా ఉంది అని ప్రోగులు వాళ్ళు కూడా ఈ ఒక ఆయనతో అన్నారు రాంచీ యోగా రాంచీలో యోగా సెంటర్ ఉంది కదా దానికి సంబంధించిన ఒక స్వా స్వామి నాతోటి అన్నారు లేదంటే భగవద్గీత పుస్తకం ఈ అత్త దగ్గర నుంచి అత్తదాకా అత్తలు కూడా నలిగిపోయి ఎన్నిసార్లు చదువుతారండి కొంచెం కొంచెం ప్రాణాయామం చేయండి ప్రాణాయామానికి ఆత్మజ్ఞానులు విరోధులు కాదు కానీ ప్రాణాయామ పరాయణ వాళ్ళు ఆత్మజ్ఞానం లేదు ఎక్కిజ్ శత్రుభావాన్ని కలిగి ఉంటారు సో ఈ రకంగా లోకంలో లౌకికులు కానీ కర్మఠులు కానీ భక్తులు ఉపాసకులు అన్నబడే వాళ్ళు కానీ కూడా ఆత్మ జ్ఞానమునందు ఆ జ్ఞానము అనే ఆ సాధన ఎందు కొంత వైర భావాన్ని కలిగినంత మనకు అనుభవంలో కనపడుతుంది ఇది చాలా దురదృష్టకరమైన విషయం చాలా దోషం అలా ఉండకూడదు మీరు లౌకికులైనా కర్మ చేసేవారైనా ఉపాసకులైనా భక్తులైనా యోగం చేసేవారైనా కూడా జ్ఞానం వీటన్నిటికీ కూడా శోభను తీసుకొచ్చేటువంటిది జ్ఞానం ఎట్టిది అంటే తెల్లవారుదామని నిద్ర లేచి టీ పెట్టుకు తాగాలంటే మొట్టమొదటి ప్రారంభంలోనే టీ పెట్టుకున్నాం ప్రారంభిస్తారా లేకపోతే ముందు దీపం వేసిన తర్వాత టీ పెట్టుకుంటారు దీపం వేసి టీ పెట్టుకోవాలి సపోజ్ దీపం ఎందుకండి దీపం వేసి ఏమైంది టీ తాగితే ఉపయోగం కానీ దీపం వేస్తే ఏమైంది కాబట్టి దీపం వేస్తే మీకు కడుపు నిండిందా లేదు టీ తాగితే కాబట్టి దీపం వేయడం అనే పని మానేసి టీ పెట్టుకుంటాము అని మీరు ప్రవర్తించినట్లయితే పెట్టుకోవచ్చు మీకు అలవాటైన చోటే కాబట్టి పెట్టుకోవచ్చు ఏమవుతుంది గోడకి తల తగిలే అవకాశం ఉంటుంది గడప దగ్గర కాలు జారికి కింద పడే అవకాశం పడుతో లేచుతో చాలా బొప్పి కొట్టుకుంటూ మొత్తానికి ఆ చీకట్లోనే టీ పెట్టుకుని మీరు తాగాల్సి ఉంటుంది అలాగే ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందకుండా అంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఏ రకమైన విచారము చేయకుండా మీరు కర్మలు చేసిన ఉపాసనలు చేసిన భక్తి చేసిన హఠయోగలు చేసిన ఎలాంటిదంటే చేకట్లో పని చే స్వరూపంతో పని చేయటం చక్కగా మీరు దీపం వెలిగించుకుని మీరు దీపెట్టుకోవచ్చు మరో పని చేయచ్చు ఏ పనైనా చేయవచ్చు అలాగే ఆత్మస్వరూపాన్ని చక్కగా విచారణ చేస్తూ మీరు లోక వ్యవహారం ఎక్కి ఏదో కొంత ధనాన్ని సంపాదించవచ్చు ఏదో కొన్ని భోగాలను కూడా పరిమితంగా ఆత్మ జ్ఞానము చేత ప్రభావితం అవుతూ దానికి తగిన విధంగా ధనము సంపాదించవచ్చు భోగాల్ని పొందవచ్చు యోగ్యమైన విధిలో తర్వాత కర్మలు కూడా ఆ జ్ఞానము యొక్క ప్రభావం చేత యోగ్యమైన విధంగా కర్మానుష్ఠానము చేయవచ్చు గృహస్థులు తర్వాత భక్తులు ఉపాసన ఆ జ్ఞానానికి అనురూపంగా జ్ఞానానికి అనురూపంగా ప్రాణాయామాది సాధనలు కూడా చేసుకోవచ్చు కాబట్టి దీపం వేసి పనిచేసుకున్నట్టుగా ఆత్మస్వరూప విచారం చేసి జ్ఞానమును దాని యొక్క తత్వం తెలుసుకుని మనం మిగతావి చేసుకుంటే బాగుంటుంది కనుక ఆ శ్రద్ధను కలిగి ఉండగలను శ్రద్ధ లేకపోతే ఆత్మస్వరూపము ఆత్మవిచారము జ్ఞానయోగము ఇవన్నీ కూడా ఒకటే పదం మీకు విషయం తెలియడం కోసం నేను అనేక పదాలు వాడుతూ ఉంటాము దాని ఎందు శ్రద్ధ లేనివారు ఇది ధర్మము ధర్మం అంటే మీరు అగ్ని వేల్చి సృక్కు శ్రువంతో ఆజ్యాన్ని మంత్రపూర్వకంగా అగ్నిలో సమర్పిస్తేనే ధర్మము అని మీరు అనుకోద్దు అది మాత్రమే ధర్మము అని అనుకోవద్దు అది ధర్మంలో ఒక అంశము ఇగా ధర్మంలో చాలా ప్రాథమికమైన అంశం స్వామి వివేకానంద దేవనీ గారంటే మీరు దేవాలయమో లేకపోతే పూజ గృహమో పెట్టుకుని అక్కడ ఒక విగ్రహం పెట్టుకుని దానికి పూజ పుష్పాల మొదలైన వాటితో పూజ చేయుట అన్నది ఆధ్యాత్మిక జీవనంలో అత్యంత ప్రాథమికమైన అంశము మాత్రమే చాలా ప్రాథమికమైన అంశం కిండర్ గార్టన్ రెవిడియం అంటారు అలా అన్నారు మహాత్మ కిండర్ గార్టన్ రివిజయం మనం దాని నుంచి ముందుకి అది చేసుకుంటూనే దాని నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి కదా ఆత్మరూపంగా ఈశ్వరుని తెలుసుకోవాలి కాబట్టి కిందరగాటంలోనే నిలిచిపోకూడదు కనుక ఇది కూడా ధర్మమే ఇది ధర్మము ఆత్మధర్మము అస్య ధర్మస్య ఈ ధర్మము నందు మీరు శ్రద్ధ కలిగి ఉండాలి కేవలము కర్మ ఉపాసన అనే ధర్మము నందు మాత్రమే శ్రద్ధ ఉంటే సరిపడుతుంది అని మీరు భ్రమపడవద్దు ఆ విధంగా ఆత్మవంచన చేసుకోవద్దు అశ్వధర్మస్య ఏ పురుషా అశ్రద్ధధానా ఈ ధర్మము అనేది ఒకటి ఉన్నది ఆత్మ ధర్మము విముక్తి ధర్మము ఈ ధర్మమునందు ఎవరైతే ఏ మానవులైతే పురుష అంటే మానవులు అని అర్థం మగవారు అని కాదు మానవులు ఏ మానవులైతే పెర్సన్ అంటారు ఇంగ్లీష్లో అసలు పదమే ఇంగ్లీష్లో తర్సన్ అయింది అది ఎక్కడి నుంచో వచ్చింది దానికి మొదల పురుష అంటే తర్స్ తర్సన్ కనుక పెర్సన్ అంటే మేనర్ ఉమన్ ఈ ఆత్మస్వరూపాన్ని ఈ ధర్మాన్ని ఈ నివృత్తి ధర్మాన్ని మనము మనస్సు పెట్టి దాన్ని అవగాహన చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కేవలము ప్రవృత్తి మాత్రమే మనల్ని కడ చేరుస్తుంది అనుకుంటే పొరపాటు మీరు ప్రవృత్తిలో ఉంటూ ఉంటూనే నివృత్తి కూడా మనస్సు పెట్టాల్సి ఉంటుంది ఈ ధర్మాన్ని ఆత్మధర్మాన్ని ఎవరైతే శ్రద్ధ పెట్టారో అశ్రద్ధ వాళ్ళు ఆత్మరూపుడనైనా నన్ను పొందజాలరు మాం అప్రాప్య నన్ను పొందజ పొందలేదు ఆత్మరూపుడునైనా ఈశ్వరుణ్ణి పొందలేకపోతే ఏమవుతుంది మళ్ళీ తిరిగి జన్మ మృత్యువులతో నిండి ఉండే సంసార మార్గంలోనే పడిపోతారు మృత్యు సంసారవర్మని ఈ మృత్యు అనే ఎక్కడొచ్చినా దాని నుండి జన్మ అనే పదం పెట్టుకోవాలి ఆ రెండు పదాలు కలిసి ఉంటాయి జన్మ వస్తే మృత్యు పెట్టుకోవాలి మృత్యు ఉంటే జన్మ పెట్టుకోవాలి దాని లెక్కది ఎందుకంటే అది రెండు పదాలు కలిసి ఉంటాయి దాంట్లో ఒకటి ఉంటే రెండు పెట్టుకోవడం లక్షణ అంటారు ఆ జన్మ అనే పదం మృత్యుకి మృత్యు అనే పదం జన్మకి లక్షణం ఉపలక్షణం ఉపలక్షకము సో జన్మ మృత్యుములతో ఉండి ఉండే సంసార మార్గంలో పడిపోతాయి మృత్యు సంసార వర్త అనే ఒక అర్థం లేదా సంసార మార్గమున్నదే ఈ సంసారము మార్గము ఇది మృత్యువు చేత గ్రస్తమై ఉన్నది మనం డబ్బు పోగేస్తాం ఆ డబ్బు నశిస్తుంది భోగ సాధనాలను ప్రోగితేస్తాం అవన్నీ కూడా నశించిపోతాయి దేహమును బాగా భోగ భోగాలతో మొక్కుతూ ఉంటాం బాగా మొక్కుతాము సో ఆ దేహము శిథిలమై నశిస్తుంది మనస్సులో సుఖము ఇత్యాది అవస్థలు ఉల్లాసకరమైన అవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని పొందడానికి మనం చాలా ప్రయత్నం చేసి ఆ సుఖాద్యవస్థలను పొందుతాము అది కూడా కాలము వాటిని కూడా కబలించి వేస్తుంది హరతి నిమేషా కాల సర్వం కాలము సర్వము అలా క్షణాల్లో కబలించి వేస్తుంది కాబట్టి ఈ సంసారం అనేది అది మృత్యువు చేత గ్రస్తమై ఉన్నది మృత్యు సంసారవర్త్మని మధ్యమొదల ఒక సమాసం మృత్యుగ్రస్తమైన సంసారం యొక్క మార్గములో మళ్ళీ పడిపోతారు ఎవరు శ్రద్ధ లేనివారు అశ్రద్ధానా పురుషా శ్రద్ధ అనే ప్రధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సో మా శ్రద్ధా సూక్తము అని మనలో పుస్తకం ఉంటుంది కొంత కామర్సు కొంత మార్కెటింగ్ అని శ్రద్ధామంత్ర పుష్పం అని మన పుస్తకం ఒకటి ఉన్నది ఇంగ్లీష్ పుస్తకం సో ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తము అని ఒకటి ఉన్నది ఎలా అయితే మనకి పురుష సూక్తము శ్రీ సూక్తము అలాంటివి యజుర్వేదంలో ఉన్నాయో శ్రీసూత్వం ఋగ్వేదంలో సో ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తము అనేది ఒకటే ఉన్నది ఈ శ్రద్ధ అన్నదాన్ని అది విశ్వాసం అని మాత్రం మీరు అనుకోద్దు వేరు శ్రద్ధ వేరు శ్రద్ధ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది ఒక సందర్భం ఆ పదాన్ని గురించి మనం తెలుసుకున్నందుకు ఒక చక్క అవకాశం ఒకటే ఒకటే శ్రది ధ శ్రద్ధ రాసేపుడు కూడా దా అడుగున ధకారము శ్రద్ధ శ్రద్ ధ సత్యనామ శ్రతు అనే మాటకి అది సత్యమునకు పేరు షరత్ కాబట్టి షరత్ అంటే సత్యము శిరత్ సత్యం దాతి పుష్ణాతి యుధాయి ధారణ పోషణయో పుష్ణాతి ఇది శ్రద్ధ సత్యమును పోషిస్తుంది నరిష్ మనలో మన జీవితంలో సత్యము బాగా పుష్టిగా ఉండిట్లా చేస్తుంది దాని పేరే శ్రద్ధ కాబట్టి శ్రద్ధ అనేది విశ్వాసము కాదు సత్యమును పుష్టి చేసేటువంటి ఒకనొక మానసిక స్థితి ఒక మెంటల్ యాటిట్యూడ్ అది శ్రద్ధ ఈ శ్రద్ధ అనే పదాన్ని స్వామి వివేకానంద స్వామి ఏమైనా ట్రాన్స్లేట్ చేశారంటే ఇంటెన్స్ ఎన్థూజియాజం అని ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడు భగవద్గీత ఉండకపోండి ఇది మనం అధ్యయనం చేయాలి అధ్యయనం చేయాలంటే ఖాళీగా ఉన్నప్పుడు మరే పని లేనప్పుడు యాదాలాభంగా అటుసారి పోదొద్దాం ఆయన ఏదో చెప్తాడు వినొద్దాం అని అలాగినంటే అది అది పద్ధతి కాదు ఇంటెలిసెన్సివ్ కాదు అంటే దాని ఎందు పరిపూర్ణమైన ఉత్సాహ శక్తి దానికి శ్రద్ధ అని అలాగే దాన్ని స్వామి వివేకానంద ఎక్స్ప్లెయిన్ చేశారు పూర్తి స్వామిజీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే గివింగ్ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు శాస్త్ర అన్నారు అంటే ఇప్పుడు ఈ క్రికెట్ ఆడేపుడు ఎల్పిడబ్ల్యూఈ ఉందనుకోండి వాడు ఎల్ ఎన్ బిఫోర్ వికెట్ అయ్యాడా లేడా అన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి ఇస్తారు అవి క్రికెట్ పరిభాష నుంచి పట్టుకొచ్చారు ఆయన క్రికెట్ చూస్తూ స్వామి అందుకోసం అలా చెప్తారు అదేవిధంగా ఇప్పుడు ఆత్మ ఆనంద స్వరూపము అని మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది శాస్త్రం ఆత్మ ఆనంద స్వరూపము కానీ వీడు ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చొని కానీ ఎప్పుడు ఏడుపు ముఖమే ఏమన్నా ఎలా ఉన్నారంటే ఏం చెప్పమంటారండి ఈ మధ్యకాలంలో ఏమీ బాగోలేదండి ఎప్పుడు ఏడుపా ఎప్పుడు దుఃఖం ఏడుపు అంటే భోరుమని ఏడుస్తాడని కాదు ఎప్పుడు వెలితీని అనుభవిస్తూ లోపల అపూర్ణత్వం ముందుధనం ఉండదు ఎప్పుడు వెలితీయే ఏమంటే ఎలా ఉన్నా ఎలా ఎండలు బాగా వచ్చేసేయండి ఎండలు ఎక్కువైపోయాయి అని వేసవి కాలం ఎండల గురించి దుఃఖం ఈ లోపల వర్షాలు మొదలు పెడితే అబ్బాయి వర్షాలు దప్పకు లేకుండా ఉన్నావు రోడ్డంతా ట్రాఫిక్ ఆగిపోయింది బురద బురద చికాకుండే అని వర్షం వర్షం ఈ లోపల చలికాలం వస్తే అబ్బపోయి ఎంతసారి వచ్చేసింది వాతావరణం ఆగిపోయింది అది ఎప్పుడు మొత్తం పన్నెండు మాసాలు వెదర్ని చిట్టుకుంటూనే బతకడం పన్నెండు మాసాలు అది ఒక వెలికి ఏడుపు ముఖం వాడు జీత కళాసొ వస్తే అక్కడ గీతలో ఏమని చెప్తారు నీ స్వరూపము ఆనందము అని చెప్తారు ఇప్పుడు వాడు ఏం చెయ్యాలి తన అనుభవం సత్యం అని తీసుకోవాలా లేక శాస్త్రం చెప్పి మాట సత్యం అని తీసుకోవాలా బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు శాస్త్ర పర్ సమ్ టైమ్ నాకు ఎప్పుడు ఏడితే అనుభవానికి వచ్చిన శాస్త్రం నా స్వరూపం ఆనందం అని చెప్తోంది కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇవ్వు వాడు అవుతనే బౌలర్ చెప్పినా బ్యాట్స్మెన్ కాదు లేదా నువ్వు అవుట్ కాదు ఇంకో కొంచెం సేపు బ్యాటింగ్ చేసుకో అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాట్స్మెన్కి ఇచ్చినట్టుగా మీరు శాస్త్రానికే అంగీకారాన్ని తెలపండి ఎస్ అనుభవంలో నాకు ఏరిపోయి అనుభవానికి వస్తున్నా ఆత్మస్వరూపము బహుశా ఆనందమే అయి ఉంటుంది అని స్వీకరించటం అది శ్రద్ధ అని చెప్పారు ఈ నమ్మకానికి సంబంధించింది కాదు సో ఈ శ్రద్ధ గురించి ఇంకో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనము సత్యాన్ని తెలుసుకోవాలని కదా ఇది సాధన చేస్తున్నాము ఆత్మ విచారము అంటే ఏది సత్యమో దానిని తెలుసుకోవాలి సత్యం అనేది పుస్తకాలలో దొరకదు సత్యం అంటే ఇది ఈ చుట్టూ జగత్తు ఉన్నది ఈ పృథివ్యుత్తేజో వాయువు ఆకాశములనే పంచభూతాలు ఉన్నాయి వీటి వెనకాలం ఉన్న ఆ శక్తి ఏమి ఈ గడపంతా కూడా సూర్యుని యొక్క ఉదయము అస్తమయము చంద్రుడు వాయువు ఋతువులు ధర్మాలు ఇవన్నీ కూడా ఎక్కడా మార్పు లేకుండా అలా నిశ్చలంగా కొనసాగిపోతున్నాయి సూర్యుడు ఏనాడు ఆలస్యం చేయడు కరెక్ట్గానే వస్తాడు వాయువు మాన్సూన్ రెయిన్స్ అన్నీ ఇప్పుడు మార్చిచ్చేపటికి ఎండల్ అన్నీ అంతా ఒక ఆర్డర్గా ఒక అనుశాసనబద్ధంగా ఈ సృష్టి అంతా నడుస్తోంది కదా దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమి ఈ దేహమున్నది ఈ దేహము జీవంతముగా ఉన్నది కన్ను చూసుకోండి చెవి వింటోంది ముక్కు అధ్వానిస్తోంది చాలా జీవంతమైనటువంటి ఈ దేహము ఈ దేహమును ఈ విధముగా నిలబెట్టేటువంటి శక్తి ఏది అని ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకి సమాధానాలు నీటి పుస్తకాల్లో దొరకవు ఈ ప్రశ్నలకి సమాధానాలు అనుభవ రూపంగా ప్రతి వ్యక్తి తన హృదయంలో తాను ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది దాని కొరకై అవసరమైన ఏ మానసిక స్థితి శాస్త్రమును అధ్యయనం చేసి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనే ఏ సమధికమైన ఉత్సాహ శక్తి ఉత్సాహము దానికి శ్రద్ధ అని పేరు అని ఒక వివరణ సో ఈ విధంగా శ్రద్ధాస్వరూపాన్ని గురించి మనం మళ్ళీ చూద్దాము శ్రద్ధయాజ్ఞ సమి శ్రద్ధయా హూయతే హవి శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి అనే మంత్రంతో శ్రద్ధా సూక్తం ఆరంభం అవుతుంది సో మళ్ళీ క్లాస్లో ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేద్దాం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణమా పూర్ణమిద్య పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి